రి హరి గురుగారు మీ సందేశం కైవల్య ఆశ్రమ చలాచల బోధోపదేశ మందిరం మనకి గురుస్థానంలో చల్లపల్లి మండలం పనిగడ్డ పక్కన కృష్ణా జల ఇది మనందరికీ స్వామి నిర్భయానంద గారు నివసిస్తున్నటువంటి గురు స్థానం దాని ఆధారంగా చేసుకుని మనం రకరకాలైనటువంటి కార్యక్రమాలని రూపొందించుకుంటూ ఉన్నాం గత ముఫై సంవత్సరాలుగా ఈ బోధా కార్యక్రమ సవంటి వారి వద్దకు వెళ్ళి నేర్చుకునే వాళ్ళందరూ నేర్చుకుంటూ ఉన్నారు అంతకుముందు కూడా నలభై నాలుగు సంవత్సరాల నుంచి వారు బోధిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను వారిని ఆశ్రయించడం జరిగింది అంటే సుమారు ఇరవై నాలుగు అప్పటి నుంచి వారి వద్ద బ్రహ్మ సంగ్రహించడం వారి సూచించిన విధానంలో జీవించడం ఈ రకమైన జీవన విధానంలో మనం పరిణామం ఎలా చెందాలి మానవ జీవిత లక్ష్యం ఏమిటి ఎలా జీవిస్తే దాన్ని అందిపుచ్చుకోవచ్చు ఎట్లాంటి మౌలికమైన అంశాలలో వారి సూచనలు అనుసరించి జీవిస్తూ ఉన్నాం అయితే ఈ సంవత్సరం అంటే ఇరవై సంవత్సరంలో మనందరికీ కలిగిన సదా అకాశం కరోనా అందరికీ అదేదో పెద్ద ఇబ్బందిగాను విపరీతంగా కనపడుతున్నప్పటికీ మనకు మాత్రం చదవకాశమే లేకపోతే ఈ జూమ్ మాధ్యమంలో మనం ఇంతమంది కలిసేటటువంటి అవకాశం వచ్చి ఉండేది కాదు ఈ ప్రయత్నం కూడా చేసి ఉండేవాళ్ళం కాదేమో ఇంతకు సంవత్సరాలన్నీ కూడాను ప్రత్యక్షంగా గురు పౌర్ణమి నాడు కాని మాఘ పౌర్ణమి సంవత్సరంలో రెండు రోజులు మాత్రమే కలిసేవాళ్ళం గత సంవత్సరం ప్రతి నెల పౌర్ణమికి ఎక్కడో ఒక చోట ఒక సత్సంగ కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది అంటే చైత్ర పౌర్ణమి వైజాగ్ లో వైశాఖ పౌర్ణమి మరొక చోట అట్లా ఒక్కొక్క పౌర్ణమి ఒక్కొక్క చోట నిర్వహిస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సత్సంగ సభ్యుల్ని కలవడం జరిగింది అయితే ఇప్పటి అంటే గత మూడు నెలల వరకు మనము బాల బాలికలను కలవటం కాని యువతని కలవడంలో గానీ ఏ ప్రాంతంలో ఆ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి పెద్దవారిని మాత్రమే మనం కలిసి వారితో వేదాంత సభల్ని నిర్వహిస్తూ వచ్చాం అయితే ఈ జూమ్ మాధ్యమం ద్వారా ప్రస్తుతం అందరూ కలిసే అవకాశం రావడం వలన ఎవరింటో వాళ్లే ఉండి వాళ్ళందరూ మరలా వారి వారి ఆ విజ్ఞానాన్ని పంచుకునేటటువంటి అవకాశం రావడం వలన మనం ఈ జూమ్ మాధ్యమం ద్వారా ఆ ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉదయం బాలబోధ సాయంత్రం పూట యువవాహిని అనే కార్యక్రమాలని మనం నిర్వహించుకోవడానికి ఆ అందరూ కలిసి వచ్చారు ఈశ్వరానుగ్రహం ముఖ్యంగా కలిసి రావడం వలన మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం ప్రధానంగా యువతకి సశక్తవంతమైనటువంటి కాలం జీవితంలో అత్యంత శక్తివంతమైన కాలం ఎందుకని అంటానంటే ఏదైనా సాధించగలను అనేటటువంటి బలమైన సంకల్ప బలం యువతకుంటుంది ఆ పదహారు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు లోపల ప్రపంచంలో ఏ అంశమైనా సరే నేను సాధించగలను ఇది అసాధ్యం అని వాళ్ళని తోచరు అన్నీ సాధ్యంగానే తోస్తాయి అటువంటి సంకల్ప శారీరక బలం మానసిక బలం ప్రయత్నం చేయడానికి కావలసినటువంటి సాధనామయమైనటువంటి అన్ని అవకాశాలు కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటాయి ఈ కాలంలో వాళ్ళు సశక్తవంతమైనటువంటి ప్రయత్నాన్ని మానవ జీవన లక్ష్యాన్ని పొందడానికి గనక ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళు సులభంగా సాధించవచ్చు అని శంకర భగవత్పాదులు స్వామి వివేకానందుడు వారి వారి యువత బోధించారు భగవాన్ సత్యసాయి వారి వద్ద నేర్చుకున్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వారి విద్య వారి విద్యార్థి జీవనంలో వారు జీవించారనే ఆదర్శాన్ని చూపిస్తూ వారు సత్యసాయి బోధామృతాన్ని కూడా అందించారు కాబట్టి ఈ మూడు బోధలని మనం ప్రామాణికంగా స్వీకరించి మన కుటుంబాలలో ఉన్నటువంటి లేక బయట ఈ రకమైన జిజ్ఞాస కలిగినటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి పదహారు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువతి యువకులను ఈ యువ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారికి చతుర్విధ ఫల పురుషార్థాలను సరిగ్గా జీవించడం ఎట్లాగా ధర్మ మార్గంలో జీవించడం ఎట్లాగా మోక్ష మార్గాన్ని ఆశ్రయించడం ధర్మము మోక్షము అర్థకామాలకు ఆశమై ఉండాలి అనేది మన సనాతన ధర్మం ఎవరితో ప్రారంభమైంది అని చెప్పడానికి వీలు లేనటువంటి మహర్షి పరంపర ఋషి పరంపర ఋషి ప్రోక్తమైనటువంటి ముఖ్యంగా వ్యాస ప్రోక్తమైనటువంటి వ్యాసోత్మైనటువంటి వేదవ్యాస ప్రణీతమైనటువంటి సనాతన ధర్మం ప్రతి ద్వాపరయుగంలోనూ కృష్ణ ద్వైపాయుడు అవతరిస్తూ ఉంటాడు వేదాలను అనుభవిస్తూ ఉంటాడు మరలా భారతావానికి అందిస్తూ ఉంటాడు ఈ రకంగా ప్రతి కల్పనలోనూ జరుగుతూ ఉంటుంది అటువంటి వ్యాస భగవాను చేత అందించబడిన సనాతన ధర్మాన్ని మానవులందరూ సరి అయిన పద్ధతిగా తెలుసుకోకపోయినట్లయితే సమాజంలో ఉన్నటువంటి విపరీత ధోరణల ద్వారా సనాతన ధర్మాన్ని తెలుసుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ముఖ్యంగా రామాయణ కల్ప వృక్షానికి ఆ రామాయణ విషవృక్షాన్ని రెండు పోల్చి చూడవచ్చు ఒక ఉదాహరణ తీసుకుంటాయి సమాజంలో ఈ రెండు అందుబాటులో ఉన్నాయి రామాయణ కల్ప అందుబాటులో ఉంది రామాయణ విషవృక్షం కూడా అందుబాటులో అంటే ఎలా చూస్తామన్న దాన్ని ఆ దైవం నీకు అవతరిస్తుంది ఆ దివ్యత్వం నీలో ఆవిర్భవిస్తుంది ఆ దైవీ చైతన్య స్థితిలో నువ్వు ఉంటావు అటువంటి దివ్యాత్మగా ను అనుభూతి చెందుతావు అలా కాకపోతే అంత విషవృక్షమైనటువంటి విషపూరితమైన ఫలములే మనకు లభించినట్లుగా కనబడుతుంది ఎందుకనంటే యద్భావం తద్భవతి ఇది చాలా ముఖ్యమైన సూత్రం ముఖ్యంగా యువతకు సంబంధించినంత వారికి యద్భావం తద్భవతి మీ భావం ఎలా ఉంటే మీ చుట్టుప్రక్కల సమాజం సాంగత్యం అలా ఉంటుంది భూమండల మీద ఎనిమిది వందల కోట్ల మంది మానవులు ఉన్నారని అనుకుంటే మీ జీవితంలో ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్కేసుకోవాలి మహా అయితే గుప్పటి మంది కంటే ఉండరు మిమ్మల్ని గుర్తించేవారు మీరు గుర్తించేవారు మహా అయితే వంద మంది కంటే ఉండరు ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్లో వాట్సాప్లో ఉన్న ఐదు మందిని లెక్కేసుకోవాలండి వాళ్ళు ఎవరో ఎక్కడ ఉంటారో కూడా మనకు తెలియదు ఈ వీటి వల్ల పెద్ద ప్రయోజనం కూడా సరిగ్గా మీ జీవితాన్ని ప్రభావితం చేసేటటువంటి వాళ్ళు కనీసం ఐదుగురైనా మీ జీవితంలో ఉండాలి అని మా గురువు గారు మా చిన్న చెప్పేవారు అంటే మా గురువు అంటే కే మల్లికార్జున శర్మ గారు మా గురువు గారు పిల్లవాడు మా గురువు అంటే కే పట్టాభిరామ శర్మ గారు కొత్తపల్లి పట్టాభిరామ శర్మ గారేమో స్కూల్లో మాకు గురువు కాలేజీ విద్యకు వచ్చేటప్పటికి వారి అబ్బాయి మతపల్లి మల్లికార్జున శర్మ గారు లెక్కల బోధి శర్మ ఆయన లెక్కలతో పాటు వ్యక్తిత్వ వికాసం జీవన వికాసానికి సంబంధించిన పాఠాలు కూడా చెప్తుండేవారు పాఠం యువతకి అందరికీ చెప్పవలసిన పాఠం ఏమిటి అంటే తప్పక మీ జీవితంలో మీకు ఐదుగురు సలహాసంగ సభ్యులు ఉండాలి అందులో మీ అమ్మగారు మీ నాన్నగారు మీ అమ్మగారు నాన్నగారిని పక్కకు పెట్టేసి మిగిలిన ఐదుగురిని ఎవరైనా మీరు ఎంపిక చేసుకుంటే అది సదాచారం కాదు అది ధర్మం కాదు ఐదుగురు సలహాసంగ సభ్యులు ఉండాలి మీ జీవితానికి అందులో తప్పక మీ తల్లిదండ్రులు ఉండాలి మిగిలిన గురు మీ చాయిస్ ఎవరైనా ఉండవచ్చు మీ సమవయస్కులే ఉండవచ్చు లేదా మీకంటే పెద్దవాళ్ళు ఉండవచ్చు లేదా మీకంటే చిన్నవాళ్ళు కూడా ఉండవచ్చు అది మీ చాయిస్ మీకు సలహా ఇవ్వగలిగేటటువంటి విజ్ఞత కలిగినటువంటి వాళ్ళను ఒక ఐదుగురిని ఎంపిక చేసుకోవాలి ఈ మాటలు నాకు మా గురువు గారు చెప్పిన ముడుగు నేను కూడా ఒక ఐదుగురిని ఎంపిక చేసుకున్నాను ఆ ఐదుగురు తల్లి తండ్రి ఉండాలన్నారు కదా వారిద్దరు పోగా మరొక ముగ్గురు ఎంపిక చేసుకున్నాను ఏ వయసు వాళ్ళో తెలిస్తే మీకు తెలుస్తుంది అరవై సంవత్సరాల వయసు వాళ్ళని సలహా సంఘ సభ్యులుగా పెట్టుకున్నాను మిగిలిన ముగ్గురు కూడా అరవై సంవత్సరాల వాళ్ళని నా వయసు అప్పుడు పదహారు సంవత్సరాలు అంటే అప్పుడేకా కాలేజీకి వచ్చింది పదహారు సంవత్సరాలు ఈ ఈ పదహారుకి ఈ సిక్స్టీకి ఆ సిక్స్టీకి జత ఎటాక్ దొరుకుతుంది ఆలోచించాలి వాళ్ళు ఏమో కాచి వడబోసేసారు ఆల్రెడీ వాళ్ళు వృధా ఎంటర్ అయిపోయారు ఏం చేస్తే ఏమవుతుందో తెలిసిన వాళ్ళు ఏమవుతుందో తెలిసిన వాళ్ళు ఏం చెయ్యాలో చెప్పేటటువంటి వాళ్ళు కానీ చెయ్యగలిగేవాళ్ళు వాళ్ళు నేనేమో భూమండలంలో ఏదైనా సాధ్యమేననేటటువంటి స్థాయిలో ఉన్నవాడిని నేను ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఏదైనా చేయవచ్చు ఏదైనా సాధించ సాధన సాధ్యమై ఉన్నది సమస్తము సాధన సాధ్యమై ఉన్నది సాధనమున పనులు సమకూరు ధరలోన మా దాతగారు నాకు ఐదేళ్ల వయసు చెప్పిన ఉపదేశం ఆయన నువ్వు ఏదైనా సరే చేయాలనుకుంటే దానికి తగిన సాధన నీకు తెలుసుంటాలి సాధనమున పనులు సమకూరు ధరలోన చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి అని ఓ గింగరాలు ఎత్తిపోతే చెవిలో దొరికేలాగా పోరాడతా అన్న నేను వచ్చేస్తా ఇచ్చేస్తా అని కానీ వాడు ఏం చేయడు ఏ సాధనా చేయడు ఏ సాధన చేయకపోతే వాడు సాధించేదేమీ లేదు దీనికి ఉపమానం ఎలా అంటే గరుత్మంతుడు చాలా శక్తివంతుడు రేపపాటులో వైకుంఠానికి వెళ్ళగలడు సంకల్పం మాత్రం చేత వైకుంఠానికి వెళ్ళగలడు అంత బలవంతుడు కానీ ఉన్న చోటు కదలకపోతే ఏమిటి ప్రయోజనం యువత అంతా కూడా ఈ గరుత్మంతి వారు వీళ్ళకందరికీ అన్ని సామర్థ్యాలు ఉన్నాయి అన్ని శక్తులు ఉన్నాయి వాళ్ళు సంకల్పిస్తే ఏదైనా సాధించగలరు ఎవరినైనా సాధించగలరు ఏదైనా సాధించాలా ఎవరినైనా సాధించాలా ఇప్పుడు ఎవరినైనా సాధించడంలో కాలక్షేమం జరిగింది కాలహరణం జరిగింది కాబట్టి లక్ష్య సిద్ధి ఉంటేనే లక్ష్య సిద్ధి సాధ్యం సాధనకి ముఖ్యం లక్ష్యం మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలకు సరి అయినటువంటి లక్ష్యాన్ని సరి అయిన సాధనని ఎంపిక చేసుకున్నట్లయితే మీరు సాధించలేని ఏది ఉండదు మీరు సాధించడమే కాదు పది మందికి సహాయం చేసి పది మంది సాధించేటట్టుగా కూడా మీరు చేయగలుగుతారు ఆ రకమైనటువంటి ఆ దీక్ష దక్షత నాయకత్వాన్ని మీరు ఇవ్వగలుగుతారు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరమీణం పరోపకారం అనే పుణ్యం ఇవాళ పరోపకారం అంటే ఒక విత్పత్ అసలు చెప్పారు నీకంటే పరుడెవరు లేడని తెలుసుకోవడమే పరం అటువంటి ఉపకారం చేయడమే పరోపకారం అంతటా ఉన్న ఆత్మస్వరూపాన్ని ఆధ్యాత్మికమైన సహాయాన్ని చేయడమే ఉత్తమమైన సహాయం ఈ సహాయాన్ని అందిపుచ్చుకోవాలి అంటే నీకు జ్ఞానం ఉండాలన్నమాట అన్నమాట సంవత్సరాల వయసులో నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను స్వామి నిర్భయానంద దగ్గరికి వారి దగ్గరికి వెళ్తూ ఈశ్వరానుగ్రహం వలన స్థూల సూక్ష్మ కారణ స్థితులలో అనేక సాధనలు జరగడం వలన అనేక మంది పెద్దల సహాయం వలన రకరకాలైన మానవాతీతమైన పద్ధతులలో సహాయాలు ఎలా చేయొచ్చు అప్పటికే అనుభూతమై ఉండటం వలన వారి దగ్గరికి వెళ్ళాను వెళితే వారేమన్నారంటే ఆయన ఎంతసేపు ఈ చెల్లగింద లేనుకుంటావు ఎంతసేపు ఈ ఆల్చెప్పలు ఎదురుకుంటావో ఇవన్నీ సముద్రపు ఒడ్డు మీద నడుస్తూ ఉంటే ఏ ప్రయాస లేకుండా లభించేటటువంటి గుడ్డి గవ లాంటివి వీటి వల్ల ప్రయోజనం శాశ్వతమైనటువంటి సహాయం ఏదైనా శాశ్వతమైనటువంటి దుఃఖరాహిత్యాన్ని శాశ్వతమైన ఆనంద పొందడానికి కావలసిన జ్ఞానాన్ని నీవు కొన్ని ఇతరులకు సహాయం చేయటం కదా ఉత్తమ సహాయం సేవ చేయాలనే ఉద్దేశం మంచిదే సహాయం చేయాలనే ఉద్దేశం మంచిదే కానీ చిన్న చిన్న సహాయాలతో అంటే ఏమండి మా అబ్బాయికి పెళ్లి కాలేదు అంటే ఒక మంత్రమో ఒక ఫలమో ఏదో చేతిలో పెట్టి మీ అబ్బాయికి పెళ్లి అయిపోతుంది అనుకోండి ఎంతో తాత్కాలికంగానే పని జరిగినట్టు కనపడుతుంది కానీ ప్రయోజనం ఉంది ఏమండి మా అమ్మాయికి పిల్లలు పుట్టడం లేదండి స్వామిజీల దగ్గరికి వెళ్తే అందరి దగ్గర ఇవే లేనంత ఏ అస్తమానికి వెళ్ళినా ఇవేనడిపోయి సరే ఆయన ఆశీర్వదించి ఏదో ఫలాన్ని చేతిలో ఆ ఫలాన్ని బుచ్చుకోగానే ఆవిరాకి ఆ సమస్య సరే పరిష్కారం ఇట్లా జాగ్రత్తగా అనేక రకాల భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఈశ్వరుడు ఇటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం మాత్రమే గురువు కోరికలు తీర్చుకోవడం మాత్రమే స్వామీజీలు ఆశ్రమాలు సాగు అనేటటువంటి భౌతికమైనటువంటి పరిమితికి లోబడిపోయినటువంటి ఈ కాలంలో సరి అయినటువంటి జీవన విధానం అందించినటువంటి శంకర భగవత్పాదల్ని సరి జీవన విధానాన్ని అందించినటువంటి స్వామి వివేకానందుని సరి జీవన విధానాన్ని అందించినటువంటి భగవాన్ సత్యసాయిని సరి జీవన విధానం అందించిన భగవాన్ రమణుల్ని సరియైన జీవన విధానాన్ని బోధించినటువంటి పూర్ణ యోగ సిద్ధాంత ప్రవక్త అయినటువంటి అరవిందు ఇలాంటి మహానుభావులు ఎంతమందినో మనం ఆదర్శ పురుషులుగా స్వీకరించవచ్చు వీరందరూ కూడా నేటి నవీన కాలంలో స్వాతంత్ర్య సంగ్రామం నుంచి నేటి వరకు ఈ డెబ్బై సంవత్సరాలలోనే మనకు అందుబాటులో ఉన్నటువంటి మహనీయులు ఎక్కడి కాలమో ఏదో తరేతాయిగా నాటి గురించో ద్వాపరయ్య గన్నాడు శ్రీకృష్ణుడు గురించో చెప్పుకోకర్లా మనందరికీ అందుబాటులో నేటి నవీన కాలంలో కూడా ఎంతో మంది మహానుభావులు ఉంటారు చూడగలిగిన దృష్టి ఉంటే అటువంటి దృష్టిని సముపార్జించే పద్ధతిగా మానవ జీవితం సవ్యంగా సాగాలి మీరందరూ మీ యవ్వన కాలాన్ని సరి జీవన విధానాన్ని నేర్చుకోవడంలో ధార్మికమైన జీవనాన్ని ఆధ్యాత్మికమైన జీవనాన్ని నవ జీవనాన్ని పొందాలి అని అవతార్ మెహర్ బాబు అవతార మెహర్ బాబా సందేశాలను గమనిస్తే మానవులందరూ తప్పక చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ధార్మికంగా జీవించాలి ఆధ్యాత్మిక మానవులుగా మారాలి అవతారుని యొక్క ఆశ్రయాన్ని పొందాలి అటువంటి నవజీవనాన్ని జీవించాలి ఈ మూడు మాటలని మనం లక్ష్యాలుగా స్వీకరించి మనం భవిష్యత్తులో అందిపుచ్చుకునేటటువంటి అన్ని బోధలను ఈ ధార్మిక జీవనాన్ని ఆధ్యాత్మిక జీవనాన్ని నవజీవనాన్ని అంది పుచ్చుకునేటటువంటి దిశగా మనమందరం కలిసి నడుద్దామని ఆశిస్తూ హరి ఓ శ్రీ గురు హరి